గుర్తించు ఆ స్ఫురణతో ఉండు దానికి మించి సంకల్పం చేత చేయలేని పని సాధించగలుగుతాడు అంతే కదా మానవులు అందరూ అనుకుంటే అబ్బాజ్ చాలా కష్టం అండి సాధ్యం అండి ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ అండి అది అమ్మోజ్ చాలా కష్టం అండి కైలాస పరిక్రమ అండి అది ఇంకా చాలా కష్టం అండి నడిచి కాసి వెళ్లి రావటం ఇలాగా ప్రపంచంలో చాలా అసాధ్యాలు ఉన్నాయి భూ ప్రదక్షిణం కాలి నడకన చేసి రావడం అండి అసాధ్యం అండి ఇలాగా చాలా చాలా చాలా అంశాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ అవన్నీ సుసాధ్యములే కొంతమందికి వాళ్ళకి మరి అక్కడి ఆ శక్తి వాళ్ళకి ఇదే శరీరమే కదా ఉంది ఆ అంతర్లీనమైన చైతన్యమే ఆ పనులు అసాధ్యమైన పనులు సాధింపజేయబడడానికి ఆధారీ భౌతికంగాను బాహ్య లోకంలోనే కాక కేవల ఆధ్యాత్మికంగా తనకు అందరిది అనుకున్న ఆత్మ జ్ఞానమునే సాధించగలుగుతాడు ఎగ్జాక్ట్లీ మానవడు అసాధ్యం అని చెప్పాలి అంటే నెంబర్ వన్ మొదటిదా మొట్టమొదటి రాయాల్సింది ఏంటంటే స్వరూపజ్ఞ ఇది అసాధ్యం అండి బాబు మీరు చూడండి ఎక్కడికైనా దేవాలయంలో బోల్డ్ మంది వస్తారు కదా పూజలు చేసేవాళ్ళు ఈ పూజలు చేసే వాళ్ళ దగ్గరకు ఏమండి మనం కొద్దిగా ఆత్మవిచారణ చేద్దాం రండి ఆత్మవిద్య బ్రహ్మ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రండి అని అడిగారు అనుకుంటాం మనకి ఎక్కడ అందుతుందండి మన వల్ల ఎక్కడ అవుతుందండి అనే నీరసం మాటలు వందకు తొంభై మంది నీరసం మాటలే చెప్తారు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి రోజు శుభ్రంగా పొద్దులేదు రాత్రి దాకా అన్ని పనులు చేసుకుంటాడు గురే ఆత్మవిచారణ చేద్దాం రా బాబు స్వరూప జ్ఞానాన్ని పొందాం రా బాబు ఆత్మ విద్య మానవుడికి అవసరం రాబాబు తనను తాను తెలుసుకోవడం కోసమే పుట్టాడు రా బాబు దాంట్లో కలిసి పని చేద్దాం రండ్రే నా అంటే మన ఎక్కడ అవుతుందండి ఏం పుట్టిన దగ్గరని పోయేదాకా శుభ్రంగా వందేళ్ల పాటు అన్ని వండుకుని తింటాలే అవన్నీ సాధ్యమైనప్పుడు ఎందుకు సాధ్యం కాదు ఏం వాడు అనుకున్న పనులన్నీ చేయటం అవన్నీ సాధ్యపడినప్పుడు ఎందుకు సాధ్యం కాదు అంటే అసాధ్యాలలో నెంబర్ వన్ లిస్ట్ లో ఏది పెట్టాడంటే ఆత్మవిద్యను పెట్టాడు నా జీవితంలో ఎప్పటికీ సాధించబడనిది అంటూ ఏమైనా ఒకటి ఉందంటే నెంబర్ వన్ ఏమిటంటే ఆత్మవిద్య నన్ను నేను తెలుసుకోవడం నా జాతకాలం మనవల్ల ఎక్కడవుతుందండి దానికి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళాలి చెట్టుకు చల్ల కిందలుగా వేలాడాలి పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయాలి అలా వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకే అవుతుందో లేదో అది గతి మోక్షం ఉందో లేదో వాడికే తెలియదు ఇంత అసంగతమైనటువంటి ఇంత అదేమంటారు ఇండెఫినెట్ ఇప్పటికే ఎప్పటికైపోతుందో తెలియనటువంటి ప్రయాణాన్ని నన్ను మీరు చేయమంటే ఏమిటి ప్రయోజనం చెప్పండి కనీసం ఈ పని చేస్తే కాసేపటికి ఫలితం వస్తుంది వంట చేయడం మొదలు పెడితే ఓ గంటకు అయిపోతుంది లేదంటే ఓ పని చేయడం మొదలు పెడితే ఓ రోజుకో ఓ నెలకో సంవత్సరానికో అయిపోతుంది కానీ మీ ఆత్మవిద్య మీ బ్రహ్మ విద్య ఎప్పటికీ అవదే పురాణాలు వేల సంవత్సరాల పాటు లక్షల సంవత్సరాల పాటు యుగాల పాటు దానికోసమే తప్పించి మునిగిపోయినటువంటి వాళ్ళు గోళ్ళు మంది కనబడుతుంది మన వల్ల చెప్పండి నీ వల్ల అవుతుందని ఇప్పుడు ఎవరు చెప్పాడు నీ వల్ల అవదని మాకు తెలుసు అంటుంది శాస్త్రం కానీ ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది అయ్యా రెప్పపాటుగా పడుతుంది ఇప్పుడు గుర్తిస్తే ఏమిటి గుర్తించమన్నాడు పోయిన శ్లోకంలోరే కదిలే దాని మీద నిన్నేమిటి దృష్టి పెట్టమన్నాడు కదిలే దాని మీద దృష్టి పెట్టి కదిలిపోతున్నానని అనుకుంటున్నావు అంతే దాని మీద దృష్టి పెట్టు కదలకుండానే ఉన్నావు యాజ్ సింపుల్ యాజిట్ ఒక రెపపాటులో కదిలే దాని నుంచి కదలని దాని మీదే కనుక దృష్టి మార్చగలిగిన నాడు నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందడం రేపపాటే ఏం టైం లేదు దానికి ఏం వేల సంవత్సరాలు అవసరం లేదు వేల యుగాలు అంతకంటే అవసరం ఇంత సులభమైన పనిని అసాధ్యం నెంబర్ వన్ గా ఎందుకు పెట్టాము అజ్ఞానం చేత కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే శాస్త్రం పని గురువు పని ఈశ్వరుడు పని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మానవ జీవితంలో నువ్వు అసాధ్యమని ఎన్నైతే రాసుకుంటూ ఉంటావో ఆ అసాధ్యాలని సుసాధ్యం చేయడం కోసమే జన్మెత్తుతూ ఉంటావు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నువ్వు జన్మ ఎందుకు ఎత్తుతావయ్యా అంటే గత జన్మలలో కొన్ని అసాధ్యాలు రాసిపెట్టుకున్నావు జాబితా ఆ అసాధ్యాలయ్యలా అది అసాధ్యమైనా సరే నీకు వాటి అందు ఆకర్షణ అసంగతం కాదండి సంగతమే నీకది ఎప్పుడైతే సంగతమై ఉన్నదో దాని కొరకు పుట్టవలయ్యి అన్నారు పెద్దలు దాని కొరకు పుట్టవలయంట అరే ఆత్మజ్ఞానం కోసం కూడా పుడతావు అయ్యా ఏదో ఒక జన్మలో ఆత్మజ్ఞానం కోసమే పుడతావు ఎందుకని అసాధ్యం నెంబర్ వన్ గా రాసావు కదా దాన్ని ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యేంత వరకు నువ్వు పుట్టాల్సిందే నో డౌట్ మానవుడు దేని వల్ల పుడుతున్నాడే అసాధ్యాల జాబితా కానీ ఆ అసాధ్యాల జాబితా అసంతృప్తుల జాబితాలో కూడా ఉండాలి ఉంటేనే అది సాధించబడుతుంది ఏ జన్మకైనా కాబట్టి నీవు తెలిసైనా తెలియకైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నెంబర్ వన్